తిరుమల లీలామతం పదిహేనవ అధ్యాయం లక్ష్మీదేవి కరివీరపురం వెళ్లడం భృగు మహర్షి వైకుంఠంలో ఉన్నంత వరకు లక్ష్మీదేవి మునికి సపర్యలు చేస్తున్న విష్ణువుకు సహాయంగానే ఉంది పాదపూజకు బోరువెచ్చటి నీళ్లు తెచ్చింది పాద ప్రక్షాళనకు బ్రాహ్మణ పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ ఆవిడే చేసింది బ్రాహ్మణ పాదోదకం విష్ణువుతో పాటు తాను ప్రోక్షణ చేసుకుంది భృగుముని వైకుంఠం నుండి వెళ్లగానే విష్ణువుపై కోపం నటించింది విష్ణు వృక్షస్థలం తన వాసమని అటువంటి పవిత్ర ప్రదేశాన్ని ఒక మానవ మాతృడు తన కాళ్లతో తన్ని అవమానం చేశాడని అటువంటి వాణిని దండించకుండా సపరిలు తన భర్తే చేస్తుంటే ఊరికే ఉండటమే కాకుండా పరిచర్యలు చేయడంలో భాగం కూడా పంచుకోవాల్సి వచ్చిందని ఇంత అవమానం జరిగాక వైకుంఠంలో విష్ణువుతో ఉండటం అసంభవమని తాను కరివీరపురం వెళ్లిపోతున్నానని చెప్పి మరీ వెళ్ళిపోయింది ఇదంతా భగవంతుని లీల జరగవలసిన కథ నడిపించడానికి లక్ష్మీనారాయణులు ప్రదర్శించిన ప్రణయ కలహం ఇది ఒక రకంగా అవసరమోహనార్థం అనర్హులు తామసులు భగవంతుని మానవ మాత్రునిగా తలచడానికి అజ్ఞానంలో పాడటానికి సన్నివేశాలు సాత్వికులు ఇవన్నీ భగవంతుని లీలలుగా భావించాలి లక్ష్మీనారాయణులు ఎల్లప్పుడూ కలిసి ఉంటారు నారాయణుని వక్షస్థలంలో లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది వారికి వియోగమే లేదు నారాయణుడు భూలోకానికి వెళ్ళాలి వెంకటాచలంలో నివాసం ఏర్పరచుకోవాలి ఇరవై ఎనిమిదవ కలియుగాంతం వరకు భక్తులను అనుగ్రహించి వారి పాపాలు పరిహారం చెయ్యాలి సీతగా లక్ష్మీదేవికిచ్చిన మాట నిలబెట్టాలి యశోదాదేవికి ఇచ్చిన వరం సాఫల్యం చేయాలి మాధవునికి బ్రహ్మ చెప్పిన భవిష్యత్ వృత్తాంతం నిజం చేయాలి వైకుంఠాన్నే తిరుమలకు తేవాలి ఆ భగవంతుని సంకల్పం కార్యరూపం చెందాలంటే భగవంతుడు తిరుమలకు వెళ్ళడానికి తగిన కారణం కావాలి ఆ కారణం కల్పించడానికే లక్ష్మీదేవి కోపం నటించి ఎక్కడికి వెళ్తుందో చెప్పి మరీ వెళ్తుంది